స హూ భునస్ సహకరవహై తేజస్వినీతమస్ ఓం విద్విషావహై ఓ శాంతిశాంతిశాంతి परछिन इव अज्ञा तति कवल स्वयं प्रकाशते ही आत्मा मेघापाशुमाव मेघ अंशुनिव मन को लोकल्प सिद्धांत మీరందరూ జీవుళ్ళు మీరందరూ జీవుళ్ళు ఇదొక జీవుడు అదొక జీవుడు అదొక జీవుడు అదొక జీవుడు అని అసలు దైవ దైవత్వంలో జీవత్వాన్ని చూడడం ఒక పెద్ద దోషం ఆ జీవత్వంలో నానాత్వాన్ని చూడడం ఇక పెద్ద దోషం అసలు దైవత్వం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి తత్వం ఆ పరిపూర్ణమైన తత్వంలో జీవత్వాన్ని చూడడం అనేది పెద్ద దోషం దైవత్వం అనేది అదొక పరిపూర్ణమైనటువంటి తత్వం అందులో ఏ అవధులు కానీ పరుధులు కానీ పరిచ్ణతలు కానీ లేవు అందులో జీవత్వాన్ని చూడడం అంటే అదొక పెద్ద దోషం సరే చూస్తే చూశాడు నానా రకాల జీవుళ్ళు అనడం ఇంకెంత పెద్ద దోషం ఆలోచించింది అంటే మనమే భగవంతుల్లో భేదం కల్పించి ఆ భేదాల్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పరమాత్మ అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నాడు అన్నప్పుడు సర్వము తానైన వాడన్నప్పుడు సిద్ధాంతం యొక్క భావం ఉండేది భగవంతుడు రెండోది లేదని అర్థం మీకు సముద్రాన్ని చూపించినప్పుడు అక్కడ అలా అనేటువంటి ఒక రూపం కనిపిస్తుంది బుడగలు కనిపిస్తాయి నురుగు కనిపిస్తుంది అంటే మనకు బుడగలు నురుగు అలలు ఎన్ని వేలు లక్షలు కనిపించిన ఒకటే ఆ బుడగలు ముట్టుకున్నా నురుగును ముట్టుకున్నా అలని ముట్టుకున్న సముద్రాన్ని ముట్టుకున్న మన చేతికి తగిలే స్పర్శ మాత్రం నీళ్లే కాబట్టి అన్నిటికీ అధిష్టానమై ఉన్నటువంటి ఆ జలం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది సత్యం ఆ అధిష్టానం దగ్గర నుంచి చూస్తే ఈ భేదాలు లేవు ఇవన్నీ నామరూప కల్పనలు మాత్రమే ఈ నామరూపాల్ని కల్పించి ఈ భేదాల్ని కల్పించి వాటిని ఇంకా ముక్కలు చేస్తూ పోతుంటే అసలు భగవంతుణ్ణి మనం ఎన్ని రకాల ముక్కలు చేస్తున్నాం అన్ని రకాల ముక్కలు మగవాడు వేరు ఆడది వేరు పిల్లడు పిల్లాడు వేరు ముసలివాడు వేరు పండితుడు వేరు పామరుడు వేరు అది వేరు ఇది వేరు అమెరికా వాళ్ళు వేరు ఇండియా వాళ్ళు వేరు ఆంధ్ర వాళ్ళు వేరు తెలంగాణ వేరు ఒకటి కాదు నానా భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జీవుడు యొక్క అజ్ఞానం యొక్క ఘనరూపాన్ని చూపిస్తుంది మను ఎన్ని భేదాలు చూస్తున్నామో అంత అజ్ఞానం అంత ఘనీభూతంగా ఉందని అర్థం భేదాలని ఎంత తగ్గించుకుంటూ ఆ అభేద స్థితికి వస్తున్నామో అంత అజ్ఞానానికి దూరం అవుతున్నామని అర్థం అంత స్వరూపం దగ్గరికి చేరువవుతున్నామని అర్థం నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను ఒక తెల్ల కాగితం ఉంది బాగా ఆలోచించండి తెల్ల కాగితం ఏమీ లేదు శుద్ధమైనటువంటి తెల్ల కాగితం బాగా ఆలోచించండి మధ్యలో ఒక చుక్క పెట్టాం పెన్ను ఇలా పెట్టాం ఇలా గీత గీశామనుకోండి నిలువుగా ఆ కాగితానికి నిలువుగా ఇలా గీత గీస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసండి ఏవండి ఇదొక గది ఇదొక గది అంటాం మళ్ళీ పెన్ను తీసుకుని ఇలా అడ్డంగా ఒక గీత గీశామనుకోండి అంటే ప్లస్ మార్క్ లాగా అప్పుడు ఏమవుతుంది తెలుసండి ఒక గది రెండో గది మూడో గది నాలుగో గది అవుతుంది ఈ రెండు గదులని ముందన్నాము ఎందుకన్నాం ఒక గీత గీసి ఇప్పుడు రెండో గీత గీసిన తర్వాత ఎన్ని గదులయ్యాయి నాలుగు అసలు నాలుగు గదులు అవ్వాలంటే నాలుగు గీతలు గీయాలి న్యాయంగా రెండు గీతలు గీసి నాలుగు గదులు అంటున్నాం అదే ఎంత మాయ చూడండి అది కాబట్టి భేదంలోనే మాయ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తెల్లని కాగితంలో భేదము లేదు ఆ తెల్లని శుద్ధమైన కాగితంలో భేదమూ లేదు మాయా లేదు మీరు ఎప్పుడైతే పెన్ను తీసుకుని ఒక గీత గీశారో ఒక్క గీత గీస్తే ఎన్ని గదులు ఏర్పడ్డాయి అదేంటండి ఒక్క గీత గీస్తే ఒకే గది రావాలి మామూలుగా ఒకటికి ఒకటి గీస్తే రెండు గదులు ఏర్పడ్డాయి పోనీ రెండో గీత గీస్తే ఎన్ని ఏర్పడింది నాలుగు ఇప్పుడు దాని మీద ఇంకో గీత ఇలా అడ్డంగా గేయండి ఇలా వర్తికలు ఇలా గేయండి మూడో గీత ఎన్ని గదులయ్యాయి ఆరు ఇదేంటండి మళ్ళీ ఇలా ఇంకో గీత గీయండి ఇలా మీరు గీతలు గీసే పెరుగుతూ ఉంటుంది భేదం అదే ఏ గీత గీయలేదనుకోండి అభేదం శుద్ధత ఏకత్వం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గీతలు గీసుకుంటూ పోతున్నాం పిచ్చి గీతలు ఫలికి మాలిన గీతలన్నీ గీసుకుంటూ పోతున్నాం అందుకనే పరమాత్మ అన్నిటినీ చెరిపి భగవద్గీత ఒకటి గీశారని అమోఘమైనటువంటి గీత మత్ పరతరం న్యత్ ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణాయు మయాదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ని సర్వూతాన్ని నాహం తేష్వస్థిత నత్స్థాని భూతాన్ని పశ్చిమే యోగమైశ్వరం ఇక్కడ కూడా నేను జీవున్ని బాగా ఆలోచించింది అన్నాను అనుకోండి ఎప్పుడు అంటున్నాడు ఆ జీవ భావన మీ అనుభవం మీరు చెప్పండి ఎప్పుడు అంటున్నాడు నేను జీవుణ్ణి నేను ఫలానా అని ఎప్పుడు అంటుకుంటున్నాడు వాడు నిద్రలో లేదు నిద్ర తేలిన తర్వాత కొద్దిగా మెలకు వచ్చినప్పుడు ఆ పరుపు మీద దొల్లుతూ ఆ నేను పరిపూర్ణాన స్వామిని ఇప్పుడు ఉదయం లేవాలి స్నానం చేయాలి జపం చేసుకోవాలి ఆత్మబోధ చూసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ప్రవచనం చెప్పాలి ఇవన్నీ భావాలు నేను అనేవాడు లేచినప్పుడు అసలు నేననేవాళ్ళు లేవలేదనుకోండి ఇన్ని క్రియలు ఉన్నాయా లేదు ఈ సంసారం ఉందా లేదు ఈ వ్యవహారాలు ఉన్నాయా లేదు ఎవడు లేస్తే ఇవన్నీ కార్యాలు అవుతున్నాయో వాడెవడసలు వాడిని ఎప్పుడైనా మనం పరీక్షించామో వాణ్ణి వాడు లేకపోతే ఏమీ లేదు హాయిగా ఉంది అలక్ నిరంజన్ బస్ హాయిగా ఉంది ఏమీ భేదాలు లేవు లేదు మోదం లేదు హెచ్చు లేదు తగ్గు లేదు పెరుగుదల లేదు తరుగుదల లేదు రావడం లేదు పోవడం లేదు ఏమీ లేదు స్థిరమైనది సత్యమైనది శాశ్వతమైనది ఆనందమైనదిగా భాషిస్తుంది కానీ వాడు లేస్తున్నాడండి ఉదయం వాడు నేను అని ఒకసారి లేచి చూసుకుంటున్నాడు లోపల చూసుకుని ఏం చేస్తున్నాడనంటే బాగా ఆలోచించింది వాడు లేచి ఊరుకో ఉండట్లేదు బాగా ఆలోచించింది వాడు లేవగానే ఈ జడమయమైనటువంటి దేహం అంతా కూడా ఒక్కసారి లైటు కాంతితోటి ఎలా ప్రకాశిస్తుందో గదిలో ఉన్న పదార్థాలన్నీ చీకట్లో ఉన్నప్పుడు ఏ పదార్థాలు మనకు కనపడవు చీకట్ కమ్మి ఉంటుంది లైటు వేయగానే ఆ చీకటి తొలగి అన్ని పదార్థాలు ఎలా ప్రకాశిస్తున్నాయో అలాగనే వాడు లేవగానే ఈ జడమయమైనటువంటి దేహమంతా ప్రకాశవంతమవుతుంది బాగా ఆలోచించంకీ దేహాన్ని వాడు తాదాత్మించింది దేహంతో మనోబుద్ధుల్ని దేహాన్ని ప్రాణాన్ని ఇంద్రియాలని అన్నిటినీ కూడా కూడగట్టుకుని ప్రపంచంలోకి బయటకు వచ్చేస్తున్నాడు వాడు మంచం మీద లేచేటప్పుడే అనుకుంటూ లేస్తున్నాడు వాడు ద వెరీ స్టెప్ చూడండి మీరు మొట్టమొదటి పాయింట్ అంటే మీరు ఆత్మబోధ అన్నప్పుడు మీ గురించే చెబుతుంది కాబట్టి మీ మీదనే మీరు దీన్ని చూసుకోవాలి ఎక్కడో చూడక్కర్లేదు అలా వైకుంఠపురం లేకపోతే కైలాసంబులో కాదు మీరే మీ దగ్గరే మీ రూపమే మీరు చూసుకోవాలి ఇక్కడ అన్నప్పుడు మీ ఉపమానం తీసుకున్నప్పుడు మీరు ఆలోచించండి రాత్రి నిద్రలో ఏమీ అసలు సర్వప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్నేయ ఉపనిషత్ అంటుంది ఆత్మ అంటే ఏమిటయ్యా అనంటే ఉపనిషత్తు అద్భుతమైన ఉపమానం చెప్పింది ఏం తెలుసా ఎక్కడైతే ఏ ప్రపంచమూ లేకుండా సర్వప్రపంచోపశమం సమస్తము రిజాల్వ్ అయిపోయింది ఏవండి నేను శివభక్తున్నండి నీ తలకాయ్ నువ్వే పడిపోతే శివుడు కూడా లేడా నిద్రలో శివుడు ఒకడున్నాడు అని ఎవడు గుర్తిస్తున్నాడు శివుడు కాదు గుర్తించింది నువ్వు నేను కృష్ణప్రేమికుండండి కృష్ణుడే పడిపోతున్నాడు రా నిద్రలో కృష్ణుడు కూడా లేడు ఎందుకని కృష్ణుణ్ణి గుర్తించే వ్యక్తి లేడక్కడ ఇతను కృష్ణుడు ఇతను భగవంతుడు అయ్యో నాకు ఇష్ణుడు అనుకునే వ్యక్తే పడిపోతున్నాడు కాబట్టి సమస్తము పడిపోతుంది అక్కడ ఏది లేదు బాగా ఆలోచించ ఎలా ఉందండి శాంతం అసలు ఏ అలజడి లేదు ఆ నిద్రలో ఏమన్నా అలజడి ఉందా ఎలా ఉంది శివం శివం అంటే జటాజుటాలు కాదు మంగళం మంగళం అంటే ఏంటంటే మనం దేన్ని ఇష్టపడతామో ఏ దాన్ని మనం కోరుకుంటున్నామో ఏది శుభమని మనం భావిస్తున్నామో అది అక్కడ మనం కోరుకుంటున్నామా లేదా ఎంత ఆనందంగా ఉందండి అది మంగళం ఏ అపవిత్రతలు లేవు పవిత్రమైనటువంటిది బాగా ఆలోచించండి ఎలా ఉందండి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళంటున్నారు అద్వైతం రెండవది లేకుండా ఉంది అక్కడ బాగా ఆలోచించండి మనం మేలుకున్న తర్వాత ఇదిగో నేను సుబ్బారావుని ఇదిగో నా భార్య అప్పలమ్మ ఇదిగో నా కొడుకు పుల్లయ్య ఇదిగో నా కూతురు ఇదిగో నా తల్లి ఇదిగో నా తండ్రి నా తాత ఇదిగో నా మిత్రులు ఈ భేదాలన్నీ కూడా మేలుకున్నవాడు గుర్తిస్తున్నాడు అసలు మేలుకున్నవాడు ఎందుకు గుర్తించాలి స్వామీజీ గుర్తుపెట్టుకోండి నేను అనేది ఒకటి పొడుచుకొచ్చింది కనుక అది ఉన్నంతకాలం భేదాలు ఉంటూనే ఉంటాయి ఆ నేను అహం అహం అహం అనే శబ్దం ఎవడైతే మననం చేసేవాడున్నాడో నేను నేను అనేవాడు వాడున్నంత వరకు ఇదిగో ఇది ఇది ఇది అని గుర్తించేది కూడా ఉంటుంది గుర్తించేవాడు గుర్తింపబడేవన్నీ నిరంతరం సాగుతూ ఉంటుంది అదే వ్యవహారం ఆ వ్యవహారం పడిపోయిందనంటే అర్థం ఏంటంటే గుర్తింపబడేది పడిపోయాయి గుర్తించేవాడు పడిపోయాడు నా భార్య అంటున్నాడు అక్కడ భార్య పడిపోయింది నా అనుకునేవాడు పడిపోయాడు నా భార్య నా పిల్లలు నాది నాది ఇది అది అని గుర్తిస్తున్నాడే వాడు పడిపోయాడు ఇప్పుడు బాగా ఆలోచించింది ఆ నిద్రలో ఇంకేముంది ఆ స్థితిలో ఏముంది స ఆత్మా అదే నయ ఆత్మ అదే తురియ స్వరూపం అది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థల్లో మూడు రకాలుగా ఉన్నాడు కానీ ఈ మూడు అవస్థలు ఎప్పుడైతే పడిపోతుందో జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు స్వప్నానికి వెళ్ళిపోతే జాగ్రత్త పడిపోతుంది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు స్వప్నాన్ని వెళ్ళి జాగ్రత్తని పడేసి స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలోకి వెళ్ళి స్వప్నాన్ని కూడా పడేస్తున్నాడు సుషుప్తి ఏముందయ్యా అనంటే అసలు ఏ అవస్థలు లేకుండా ఏమీ అర్థం కాకుండా ఉంది బాగా ఆలోచించింది అక్కడ ఎలా ఉన్నావయ్యా నువ్వు ఏమిటో స్వామీజీ ఏమీ లేదండి కానీ నువ్వు ఉన్నావా హాయిగా ఉన్నానండి ఏమీ లేదు అంటున్నావు హాయిగా ఉన్నాను అంటున్నావు అసలు ఆ స్థితి ఏమిటి అది తెలియట్లేదు స్వామీజీ అందుకే శంకర్లు ఇక్కడ అంటున్నారు ఐదో శ్లోకంలో చెప్పండి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వి నిర్మలం కృష్ణ స్వయం నశ్యేత్ జలం కథక ఎంత సింపుల్ అప్రోచ్ రండి శంకర్ సత్యాని మన కళ్ళ ముందు పెడుతున్నారు ఆ సత్యాన్ని కూడా సుకుమారంగా చాలా సున్నితంగా చాలా సునిశ్చితమైనటువంటి నిశ్చితమైనటువంటి పదాలు ఏ పదం వాడితే మనకు సరిగ్గా అందులో ఇమిడిపోతుందో ఆ పదాలే వాడుతున్నారు ఆయన ఆయన అంటున్నారు ఎందుకు నీకేం తెలియట్లేదు అక్కడ ఏ ఆ నిద్రలో నువ్వేమంటున్నావు ఉన్నాను అంటున్నారు ఇప్పుడు ఎండలో తిరుగుతున్నాడు ఒకడు బా ఎండండి ఎండ ఎండ ఎండ అన్నాడు ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోమని చల్లటి నీళ్ళిచ్చి ఏసీ గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టామనుకోండి స్వామీజీ ఎంట్రా ఎలా ఉందనంటే అబ్బా ఎంత హాయిగా ఉందండి అసలు చల్లగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా అంటే వాడికి తెలుస్తుంది కదా ఆ హాయ్ ఎలా ఉందో ఎలా ఉంది దేని నుంచి వస్తుంది చెప్తున్నాడు ఇదే ఆ నిద్రలో ఉన్నప్పుడు ఏముందిరా అంటే ఏమీ లేదు స్వామీజీ అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఈ ప్రపంచం లేదు ఈ లోకం లేదు సృష్టి లేదు ప్రకృతి లేదు పరమాత్మ లేదు జీవుడు లేడు ఏమీ లేడు పక్కన పెట్టండి కానీ ఏమీ లేదు అన్నవాడు అక్కడున్నాడు కదా ఇప్పుడు ఒక ఇంట్లో బయటికి తాళం వేస్తుంది అర్థమైందండి ఇంట్లో అలికిడవుతుంది ఎవరో ఒక అతను ఏంటి ఇంట్లో తాళం వేస్తుంది లోపల అలికిడవుతుందని తలుపు కొట్టాడు ఏమండి లోపల ఎవరున్నారన్నారు ఇంట్లో ఎవరు లేరండి అని ఒక అమ్మాయి ఇంట్లో ఎవరు లేకపోతే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్లో ఎవరు లేరన్నది అప్పుడు ఇతనికి డౌట్ వచ్చింది ఓహో ఇంట్లో ఎవరో పని పిల్లుంది పనిపాంది అని వెంటనే పిలిచమ్మా నువ్వేం చేస్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఊరికెళ్ళారండి అమ్మగారు అయ్యగారు అందరూ బయట తాళాలు వేసుకున్నారు వెనక్కి పక్క తాళం నాకు ఇచ్చారు శుభ్రం చేసి వెళ్ళిపోమన్నారండి బాగా చూడండి ఇంటికి తాళం వేస్తుందా ఇంట్లో అలికిడవుతుందా తలుపు కొట్టి ఎవరున్నారు అనంటే ఇంట్లో ఎవరు లేరండి అంటుందా ఎవరు లేరు ఏమీ లేదు అనేది గుర్తించేది ఒకటి ఉందా లేదా అక్కడ అది స్పందిస్తుంది కదా అలాగనే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏమీ లేదు స్వామీజీ అన్న వ్యక్తి ఒక్కడు ఉండాలి కదా మరి వాడెవడయ్యా ఏమోనండి సరే అది పక్కన పెట్టే ఎలా ఉన్నావక్కడ ఏమీ లేకుండా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ భయపడిపోయి అలా ఉన్నావా ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టి అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఏజెన్సీ ఏరియాలో అడ్డతీగల్లో ఎక్కడో తెలియని ప్రదేశంలో వదిలేస్తే ఎలాగైతే ఒంటరిగా బిక్కు బిక్కును ఏమీ లేకుండాలాగా భయపడిపోయి బెంక మొహంతో అలా కూర్చుంటామో అలాగే ఏమైనా ఆ నిద్రలో ఏమీ లేదు నువ్వు అక్కడే ఉన్నావు అలా ఏకంగా అలా ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నావా చిచ్చి స్వామీజీ హాయిగా ఉన్నానండి అక్కడ అసలు ఒంటరితనం కాదండి జంటతనం కాదండి మూంటితనం కాదండి అసలు ఏ తనమూ లేదు హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సరేనయ్యా ఎలా ఉందా హాయ్ ఏమోనండి నువ్వెవరు వయ్యా ఏమోనండి ఎందుకంటున్నాడు తెలుసా మాట బాగా ఆలోచించింది శంకర్లు అంటారు అదే మనకు దగ్గరగా ఉంది స్వరూపానికి శంకర్లు అంటారు అక్కడ తానున్నాడు హాయిగా ఉన్నాడు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవయ్యా అనంటే చెప్పలేకపోతున్నాడు కారణం ఏంటంటే అజ్ఞాన కలుషం జీవం వాడికి అజ్ఞానము అనేటువంటి కారణ ఉపాధి అక్కడ ఉంది వాడికి బాగా ఆలోచించండి జాగ్రత్త అవస్థలో వీణ్ణి విశ్వ అంటుంది శాస్త్రం అంటే ప్రపంచంలోకి వెళ్ళి చూస్తున్నాడు అనుభవిస్తున్నాడు స్వప్నావస్థలో తైజస అంటుంది తైజస్సుడు అనంటే తేజస్సునిస్తున్నాడని అర్థం తేజస అపత్యం తేజసం అంటే ఏం చేస్తున్నాడు వీడు అనంటే ప్రపంచంలో మేలుకున్నప్పుడు చేసినవి చూసినవి అనుభవించినవన్నిటినీ కూడా పోగు చేసుకుని ఇప్పుడు ప్రపంచంలో నుంచి బయటకొచ్చి లోపలికెళ్లి తలుపులు వేసుకుని హాయిగా మంచం మీదకి ఎక్కి పడుకున్న తర్వాత ఏ శరీరం అయితే ప్రపంచంతో సంబంధం పెట్టుకుందో ఆ ప్రపంచాన్ని వదిలేశాడు శరీరాన్ని పక్కన పెట్టేశాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ నిద్రలో తను అనుభవించినటువంటి అనుభవాలు ఏ పగలంతా వాటిని పోగు చేసుకుని ఇప్పుడు రాత్రిపూట వాటన్నిటితోటి అలాగా ఆడుకుంటున్నాడు వాడు ఎలా ఆడుకుంటున్నాడు ఆ అనుభవాలు జడం వాటన్నిటి మీద ప్రకాశాన్ని వెదజమ్మి తన స్ఫూర్తినిచ్చి తన ప్రకాశాన్ని వాటన్నిటికీ ఇచ్చి ఆ కళలోకి వాడు వెళ్ళిపోయి వాడు ఒక కళ ప్రపంచాన్ని తయారు చేసుకుని ఆ ప్రపంచంలో ప్రతి వస్తువుని ఇమడిచిపెట్టి అందులోకి వాడు దూరిపోయి ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుందనుకోండి ఈ హాలంతా మన కళ్ళలోకి వస్తుంది ఇందులో ఫ్యాను లైట్లు బల్బులు హోల్డర్లు ట్యూబులు కెమెరా మైకులు అన్నీ వచ్చేస్తాయి స్వామీజీ కూడా వచ్చేస్తారు మీరు ఒక్క కాలు పెట్టండి లేకపోతే పాదపూజ చేయండి ఇంత ఖర్చు ఏం బిల్డింగ్లు ఏమి ఉండవు అక్కడ ఫ్రీ ఎంతసేపైనా ఉంచుకోవచ్చు మీ ఇష్టం ఉంచుకోవడం కాదు స్వామిది అక్కడ కూర్చోకండి ఇక్కడ కూర్చున్నట్టు కూర్చోవడమే మీరు చెప్పినట్టు వింటాను ఎక్కడ కళలో మేలుకున్నప్పుడు మాత్రం నేను చెప్పినట్టు మీరవలసిందే అది తేడా కళకి ఇలకి తేడా ఏంటనంటే ఇలలో నేను చెప్పినట్టు మీరెనడం కళలో మీ ఇప్పుడు నేను చెప్పే వేదాంతాన్ని పక్కనెట్టి నన్ను కూర్చోబెట్టి ఏవో పాటలు కూడా పాడించేయచ్చు మీరు డాన్స్ కూడా ఆడించేయొచ్చు ఇప్పుడు ఎలాగో బయట ఆడిస్తున్నారు రోజును కళలో కూడా మీ ఇష్టం స్వామీజీ ఆపేయండి ఆత్మబోధ ఇప్పుడు అనాత్మ గురించి చెప్పండి బిబ్బే ఇది ఆపేయండి కొద్దిసేపు మీరు నాట్యం చేయండి మీరు ఏది శాసిస్తే అది కళలో చేసి తీరవలసిందే ఎవరు ఏ స్వామీజీ కలస్వామి ఇల స్వామి కాదు కారణం ఆ ప్రపంచానికి మీరే స్వామి మీరే ప్రభు మీరే కర్త బాగా ఆలోచించండి మీ ఆజ్ఞ మేరకే ఆ కళ నడుస్తుంది చే చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు కాబట్టి మీరు దానికి కర్త ప్రభు దానికి స్వామి కాబట్టి మీరు శాసించినట్టుగా కల ఉంటుంది కాబట్టి అక్కడ మిమ్మల్ని తైజసహా అంటుంది శాస్త్రం బాగా ఆలోచించండి ఇంకా అలిసిపోయి అక్కడ కూడా ఇంకా ఇష్టం లేక ఆ ప్రపంచాన్ని కూడా పడేశారనుకోండి అప్పుడు మీరు సుషుప్తిలోకి వెళ్తారు శ్రద్ధగా వినండి ఇది మనకింకా లోతుగా అంతర్ముఖత చెందడానికి గట్టి ఉపమానం ఎప్పుడు ఈ ఉపమానాన్ని పట్టుకుని సరిగ్గా విచారణ చేస్తే దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఎందుకు తెలిసేయండి అజ్ఞానం ఉండేది ఆ ఉపాధిలోనే ఆ అవస్థలోనే అజ్ఞానం బయటపడుతుంది బాగా ఆలోచించండి ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి ప్రపంచము లేదు శరీరము లేదు ఇంతకుముందు సృష్టి చేసుకున్న కలలు లేవు ఆ సృష్టికి కారణభూతమైనటువంటి మనస్సు లేదు బుద్ధి లేదు చిత్తము లేదు ప్రాణం ఆడితే కేవలం ఎలా ఉంటుందని ఈ ప్రాణం సూదికి మిషన్ కుడతారు చూసారా మిషన్ కుడతారు కాళ్ళు తోటిలా తుక్కుతూ ఉంటే ఆ సూది అందులో నుంచి ఇలా దిగుతూ ఎక్కుతూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇది కూడా అంతే మనం పడేసే ఒక కట్టని దాంట్లో ప్రాణం ఎక్కుతుంది దిగుతుంది ప్రాణం ఎక్కుతుంది దిగుతుంది ఒక ప్రక్రియ ఒక మెకానిజం అది నిజంగా ఆలోచించింది బాగా నిద్రపోయేవాడికి నేను గాలి పీల్చుకుంటున్నాను కొద్దిగా గాలిలో తేడా ఉంది లేకపోతే ఆ దుర్గంధం ఇవే ఉండవు ఏది వెళ్తే లోపలికి వెళ్తుంటుంది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది వాడి ప్రమేయమే లేదు ఓపెన్ మార్కెట్ లాగా అలా వెళ్తుంటుంది వస్తుంటుంది వెళ్తుంటుంది వస్తుంటుంది వీడు కేవలం ఒక జడ పదార్థంలా పడుంటాడు ఒక మొద్దులా పడుంటాడు నాకు ఇది కానీ అక్కడ బాగా ఆలోచిస్తే వాడి ఏమీ లేకపోయినా వాడున్నాడు కానీ వాడిని గుర్తించుకునేటువంటి అవకాశం ఉంది నిజంగా అక్కడ వాడెవడో అసలు వాడి నిజస్వరూపం ఏమిటో ఎందుకు అంత ఆనందంగా అక్కడున్నాడో గుర్తించుకునే అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఈ రహస్యం అంతా చెప్పాను కదా ఈరోజు వెళ్ళి పడుకోండి పడుకొని రేపు వచ్చి చెప్పండి గుర్తించలేదు నేను ఇంత రహస్యం బయట ఇప్పుడు మీరు వెళ్ళి పడుకొని నిద్రలో ఆ అనుభూతిని పొంది మళ్ళీ నాకు వచ్చి చెప్పండి రేపు బాగా ఆలోచించండి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి అని ఆలోచించి కళ్ళు మూసుకున్నారనుకోండి మీకు నిద్ర పట్టదు అసలు ఫస్ట్ అందులోకి వెళ్ళారు అది పట్టుకోవాలి అని వేచి ఉన్నంత వరకు మీకు నిద్ర పట్టదు నిద్ర పట్టిందనంటే దాన్ని పట్టుకునేవాడు ఎనుకుంటక్కడ అది ఏమవుతుందండి అక్కడ అనంటే పూర్తిగా అజ్ఞానం కప్పేస్తుంది ఇంకేం ఉండదు బాగా ఆలోచించండి దాన్ని గుర్తించే మనోబుద్ధులు రెండు పడిపోతున్నాయి అని అర్థం అక్కడ పడిపోతుందండి బాగా ఆలోచించండి మనోబుద్ధులు ఎక్కడ పడిపోతాయో తెలుసండి పడిపోవడం అంటూ ఉండదు అజ్ఞానం చేత కప్పబడిపోయి ఉంటుంది మనోబుద్ధులు గట్టిగా ఇంకేమీ లేవు ఎలాగా అంటే మనకు పూర్వం రోజుల్లో సంత ఉండేది ఎప్పుడు ఉందనుకోండి ఆ సంతలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అమ్ముకునే వాళ్ళు పెద్ద దుప్పటి పరిచి అందులో అన్నీ వస్తువులన్నీ పెట్టుకుని ఇలా మూటలు కట్టేసి అన్ని చేసి ఇలా నెత్తిమీద పెట్టుకుని వెళ్ళేవాడు ఆ సంతకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఆ మూట దింపి ఒక్కొక్క ముడి విప్పి ఇలా పరిచేసి అన్నిటినీ పెడతారు అక్కడ బాగా ఆలోచించింది ఇక్కడ కూడా ఏమవుతుందంటే రాత్రి పూట ఆ అజ్ఞానం అనేటువంటి ఆవరణలో మనస్సు బుద్ధి ఇంద్రియాలు చిత్తము ప్రాణం అన్నీ పడిపోతున్నాయి మూట కట్టేస్తుంది అజ్ఞానం ఉదయం లేవగానే సంత మళ్ళీ సంతలోకి వెళ్ళాలి ఆ మూట దింపి అన్నీ విప్పేసి మనసు బుద్ధి ఇంద్రియాలు చిత్తం అన్నిటినీ బయటికి పెడుతుంది ఎక్స్పోజ్ చేస్తుంది మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికీ మూట కట్టేస్తుంది ఉదయం అవ్వగానే తెరిచిపెడుతుంది ఇది జరుగుతుంది అక్కడ అంటే ఏం జరుగుతుందనంటే మనోబుద్ధులు అజ్ఞానం పూర్తిగా ఆవరింపబడి ఉంటుంది పూర్తిగా ఆవరింపబడడం వల్ల అసలు అక్కడ నేనెవరిని ఎందుకింత హాయిగా ఆనందంగా ఉన్నాను అక్కడ అసలు నా స్వరూపం ఏమిటి అని గుర్తించే అవకాశం ఆ నిద్రలో ఉండదు ఎందుకు తెలుసా ఆ నిద్ర ఎందువల్ల వచ్చిందనంటే మనోబుద్ధులు పడిపోవడం వల్లనే అక్కడ ఆ స్థితి కలిగిందయ్యా నీకు ఆ అభేదస్థితి కలిగింది ఆ అద్వైత స్థితి కలిగింది ఆ ఆనంద స్థితి కలిగింది అక్కడ దేవుడు అనే భావన ఉందా నేను జీవుడు భావన ఉందా అసలు నాకు భయం ఉందా అక్కడ బాగా ఆలోచించండి ఎవడో పెద్ద ఘోరం చేశాడు పోలీసులకు పట్టుబడ్డాడు వాళ్ళు వాడిని పట్టుకుని పగలంతా కూర్చోబెట్టి ఉతికి ఉతికి ఉతికి ఉతికి ఆరేశారు నేను ఒళ్ళంతా హోనమైపోయింది ఇంకా రాత్రి స్పృహ పడున్నాడు నిద్రపోతున్నాడు ఆ నిద్రలో నేను తప్పు చేశాను నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు నన్ను ఉతికేశారు ఇంకా ఉదయం లేవగానే నన్ను ఇలా బాధ పెడతారు ఏమన్నా ఉంటుంది అసలు వాడికి ఏమీ తెలియదు వాడికి మళ్ళీ ఉదయం లేవగానివన్నీ గుర్తుకొచ్చేస్తాయి మళ్ళీ కారణం ఏంటనంటే ఆ నిద్రలో ఈ ప్రపంచము లేదు ప్రాపంచిక అనుభవాలు లేదు ఊహలు లేవు అపోహలు లేవు ఏమీ లేవు ప్రపంచోపశమం శాంతం బాగా ఆలోచించింది ఒక సదాచార సంపన్నుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గీతాపారాయణం చేసి చక్కగా ఈ పురాణాలు చదువుకుంటూ రాత్రి వరకు కాలక్షేపం చేసి అర్చన చేసుకుని ఆరాధన చేసుకుని జపం చేసుకుని రాత్రి పడుకున్నాడు అనుకోండి అలసిపోయి వాడు నిద్రలోకి వెళ్ళిపోయాడు అనుకోండి అక్కడ ఏమైనా ఈ పారాయణాలు కానీ ఆ దేవుడు కానీ ఏముండదు అక్కడ మంచి లేదు ఆ నిద్రలో చెడు లేదు ధర్మమూ లేదు అధర్మమూ లేదు అందుకనే కఠోపనిషత్తులో నచ్చికేతుడు అడుగుతాడు అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతా ఓ ఓయమ్మా అధర్మం కంటే నో డౌట్ ధర్మం చాలా గొప్పది కానీ ధర్మాన్ని కూడా అతిక్రమించి నిండి నిబుడీకృతమైనటువంటి పరమధర్మం ఒకటి ఉందే పరమాత్మ స్వరూపం అది ఎలా ఉంటుందయ్యా అందులో ధర్మానికి తావులేదు అధర్మానికి తావులేదు ధర్మాధర్మాలు రెండూ ఎక్కడ పడిపోతున్నాయి ఎక్కడైతే ధర్మాధర్మాలు రెండు పడిపోతున్నాయో ఆ స్థితి నాకు తెలియజేయవయ్యా అదే పరమాత్మ ఆ స్థితి మనకు నిద్రలో పెట్టాడా పరమాత్మ ఉందిరా అది నీవై ఉన్నావు మళ్ళీ మేలుకోగానే నా స్థితి పక్కకుపోతుంది నా స్వస్థత స్వ అంటే ఆత్మ స్థ అంటే ఉండడం మామూలుగా స్వస్థత సభలు అంటారు స్వస్థత సభలంటే అది ఆరోగ్యపడడం అనేటువంటి సభలని కానీ నిజంగా స్వస్థత అంటే ఏంటి తెలుసండి స్వ అంటే ఆత్మని స్థ అంటే ఉండడం స్వస్థ ఏమైనా అందరూ అంటారు నీ స్వస్థలం ఏమిటండి నీ స్వస్థలం ఏమిటని అంటారు మరండి కొవ్వూరండి ఇడుపులపాయండి నీ తలకాయ్ కాదు స్వస్థలం ఏంటి నీ యొక్క నిజమైన స్థలం అందుకనే రమణ మహర్షి అంటారు స్వస్థలమేం తెలుసా హృత్స్థలే మన స్వస్థతాక్రియా భక్తియోగ బోధ నిశ్చితం ప్రాణబంధనా లీనమానసం ఏకచింతశ బాగా ఆలోచించండి మరి ఆ నేను అనేటువంటిది ఇంకొక్క అడుగు ముందుకెళ్ళి ఆలోచిద్దాం అసలు ఆ నిద్రలో నేను నేను అనుకుంటూ ఉన్నానా అసలు బాగా ఆలోచించింది నేను అనేది ఎప్పుడు కావాలి నాది అనేది విషయాలుంటే విషయీ కూడా అవసరం విషయాలే లేనప్పుడు రసవర్జ్యం రసోప్యస్వ పరం నివర్తతే బాగా ఆలోచించండి నేను అనేవాడు ఎప్పుడు ఉంటాడు తెలిసండి నాది అనేవన్నీ బయటకు వచ్చినప్పుడు నేను అనేవాడు బయటకు వస్తాడు అక్కడ నాది అనేది లేదు నేను అనేది లేదు రెండూ లేదు అందుకే శంకర్లు అంటారు బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యంలో ఇవే ఆయన ఆత్మబోధలో పెట్టింది ఏది కాదండి బ్రహ్మసూత్రాలే యుష్మద్ ప్రత్యయ గోచర యోహో విషయ విషయనోహో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావో ఇతర ఇతర భావా అనుపత్తౌ సిద్ధాయాం సత్యాన్ మిథినీకృత్యహం మమ ఇదమి నైసర్గికో లోక వ్యవహార ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి అసలు వ్యవహారం అంటే ఏం నేను అని రావడం వచ్చినవాడు తిన్నగా ఉండకుండా నాది అనుకొని అన్నిటితో వ్యాపకాలు పెట్టుకోవడం ఇదే వ్యవహారం ఇంతకు నేను అనేవాడు లోపల నుంచి లేవబట్టే నేను పరిపూర్ణానందిని నేను స్వామీజీని అదిగో కాషాయ వస్త్రం అయ్యో నా అంగవస్త్రం అయ్యో నీ స్నానం చేయాలి గంధం పెట్టుకోవాలి జపం చేయాలి ఆత్మబోధ చూసుకోవాలి వెళ్ళాలి టైం అయిపోయింది పరుగులు పరుగులు ఊరుకులు ఉరుకులు రావాలి చెప్పాలి మళ్ళీ వెళ్ళాలి అర్చన చేసుకోవాలి ఆహారం తీసుకోవాలి భగవద్గీత చూసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి సాయంత్రం రావాలి ఈ వ్యవహారాలన్నీ కూడా బాగా ఆలోచించింది సుబ్రహ్మణ్యం మైదానం ఇప్పుడు ఎవరో అడిగారు ఏవండి స్వామిజీ మీరు ఎక్కడున్నారు నేను రాజమండ్రిలో ఉన్నానండి ఏం చేస్తున్నారు గీతా ప్రవచనం అవుతుందండి ఇవన్నీ నేను పలానా చోట ఉన్నాను నేను పలానా పని చేస్తున్నాను నేను పలానా దాంట్లో ఉన్నాను ఇక్కడ ఇది చేస్తున్నాను ఈ వ్యవహారాలంతా ఎప్పుడూ నేను అనేవాడు లేస్తే వాడెవడండి అసలు పోనీ వ్యవహారాలన్నీ శాశ్వతమా సత్యమా ఆడ అలిసిపోతే అవతల పాడేసిపోతున్నాడు పిల్లలు ఎలాగా ఎలా కనిపిస్తుందంటే నాకు ఒక్కొక్కసారి పిల్లలు చాలా కష్టపడి బుడ్డీలాట ఆడతారు ఆ బుడ్డీలు ఈ బుడ్డీలన్నీ దాంట్లో అది చేసి వంటలు చేసి అమ్మ నాన్న అక్కయ్య అన్నీ అక్కడ గోళీలాడి అన్నీ ఆడుతారు బాగా ఆలోచించండి అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నీ అక్కడ పడిపోయాంట ఆళ్ళు అవన్నీ ప్రపంచోపశమం శాంతం మనం అదే పనిచేస్తున్నాం అక్కడ చిన్న చిన్న మూతలు చిన్న చిన్న గిన్నెలు ఇక్కడ ఒక కిలో వండేదో రెండు కిలోలు వండేదో అక్కడ అమ్మా నాన్న ఆటే ఇక్కడ అమ్మా నాన్న ఆటే అది ఆట అయితే ఇది ఆట కానీ పిల్లలు దాన్ని ఆటగా భావించి ఆడరుకుని సత్యంగా జీవించేస్తారు అదే అంటారు జ్ఞాని మీరు కూడా ఆ పిల్లలే సత్యంగా జీవించేస్తున్నారు యథార్థానికి ఇది ఒక ఆట అందుకని అన్నమయ్య అంటారు నానాటి బ్రతుకూ నాటకము నాటకం అంటే ఏంటి ఆటకం అర్థం కానక కన్నది నానాటి బ్రతుకూ నాటకము ఎంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి నానాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు అనంటే నువ్వు బ్రతికే ప్రతి బ్రతుకు నాటకమే ఎందుకు నేను అనేవాళ్ళు లేచారండి ఇప్పుడు ఒక ప్రశ్న స్వామీజీ ఇప్పుడు మాకు నిజంగా అర్థమైంది ఇదొక ఆట ఇదొక క్రీడ ఎందువల్లండి ఆట మొదలైంది ఎందుకు ఈ క్రీడ అసలు ఎందుకు ఈ ఆట నేను అనేది లేవబట్టి కదా బాగా ఆలోచించండి నేను స్వామీజీని ఇదిగో వీళ్ళందరూ నా శిష్యులు లేకపోతే వీళ్ళందరూ నా భక్తులు ఇదిగో నా ఆశ్రమం ఇదిగో నాకు రెండు కార్లు ఉన్నాయి ఇలా నేను చిటికేస్తే ఊర్లు అలా కదిలు వచ్చేస్తాయి నాకు జయ జయధ్వానాలు వస్తాయి పాదపూజలు నేనంటే ఏమనుకున్నారు శ్రీ శ్రీ శ్రీ అనంత విభూత శ్రీ అని ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి ఈ గజపుజ గజపుజ గజపుజ గజపుజ గడబడ గడబడ గడబడ గడబడ ఆ నేననేవాళ్ళులేస్తే బాగా ఆలోచించండి అయితే స్వామీజీ ఇప్పుడు ఆ నేననేవాడు లేవకుండా ఉంటేనండి నువ్వు కోమాలో ఉన్నట్టుగా అలా పడుంటావు ఇదేంటండి వాళ్ళు లేవకుండా చేసేద్దాం స్వామీజీ పిచ్చివాడ వాడు లేవకుండా ఉండడు అది నీయతి ప్రకృతి ధర్మం కొంతసేపే అలా ఉంటావు అది ఎందుకండి నీకు దేవుడంటే ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి పద తీసుకెళ్ళాం తిరుపతికి కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్లాం నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయించి అక్కడ నిలబెట్టాననుకోండి తీసుకెళ్ళాను ఉదయాన్నే ఐదు గంటలకి సుప్రభాత సేవ స్వామి మీ రుణం తీర్చుకోలేను స్వామి ఇంకలు చూడు చూడు స్వామీజీ ఎంతసేపు ఉంచుతారు నేను ఉంచుతాను కదా నిన్ను అలానే ఉంచుతాను నీకెందుకు నిజమా నీకెందుక నేను స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నాను నీకెందుకు ఉంచుతాను ఉన్నాడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అబ్బబ్బ అంగం హరే పులక భూషణ మాశ్రయంతి అబ్బా ఏమిటలు ఎంత శృంగారం ఎంత ఒక అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అది చెబుతుంటారు కానీ అందరూ ఈ స్వామీజీ దేవల అబ్బాబ్బా పరమేశ్వర వెంకటేశ్వర శ్రీయస్పతి నాదా శ్రీని శ్రీనివాస అనుకుంటూ చూస్తున్నాడు చూస్తున్నాడు ఆరు ఆరున్నర ఏడైంది కాఫీ బ్రేక్ టైం అయింది గుర్తుకొచ్చింది ఈరోజు కొన్ని ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వెళ్ళి చూశాడు ఏడున్నర అయిపోయింది స్వామీజీ వెళ్దామా లేదు ఉండు ఇక్కడ మీ గురించి నేను స్పెషల్ పర్మిషన్ ఇచ్చాను ఓహో అలాగండి ఇంకా ఉండొచ్చా ఉండు అలానే ఉండు నేను చెప్పేదా కథలకు ఉన్నాడు మరి నిలబడ్డాడు ఎనిమిది అయింది ఎనిమిదిన్నర అయింది వీడు అన్నాహారాలు మానుకోగలడేమో కానీ భగవంతుడి గురించి ప్రాకృతికమైన చర్యలు కొన్ని ఉంటాయి కదా అది భగవంతుడికి కూడా సహించవది భగవంతుణ్ణి కూడా స్పేర్ చేయాలి దానిపైన జరిగిపోతూ ఉంటుంది స్వభావస్తు ప్రవర్తతే స్వామీజీ ఏంటి లేదు పర్మిషన్ తెచ్చాను అవునండి కానీ కొద్దిగా వెళ్ళి వస్తే బాగుంటుంది కుదరదు ఉండాలి అక్కడ పాపం ఇంకా అసలు ఈ పాపం నానా అంటే కన్ఫీల్ చేసుకున్నాడు చేతితోటే దాన్ని వేగాన్ని ఏదో రకంగా ఉన్నాడు తొమ్మిదిన్నర అయింది స్వామీజీ ఇంక పరిస్థితి అయిపోతుంది అదేంటయ్యా వెంకటేశ్వర స్వామి నీకు అసలు స్వామీజీ వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి గొప్ప నో డౌట్ ఇప్పుడు నాకు ఇదే గొప్ప ముందు బయటికి వెళ్ళాలి ఏ ఆలోచించింది ఒక్కసారి బాగా ఆలోచించింది ఏమైంది అది ప్రకృతి అంతే ప్రకృతి యొక్క స్వభావం అలాగనే నువ్వు ఆత్మై ఉన్నావు నువ్వు ఆత్మస్వరూపమై పడుకున్నావు అని ప్రకృతికి ఆ మమకారం లేదు నీ ఆ వ్యామోహం లేదు నీ అనురాగం లేదు ఆ కొద్దిసేపలా ఇచ్చి లేపుతుంది మళ్ళీ కొద్దిగల రుచి చూపించి లేపుతుంది ఆ లేచినప్పుడు నేను అనేవాడు లేవలసిందే ప్రకృతి లేపేస్తుందండి ఊరుకోదు అయితే మరి స్వామీజీ నేను అనేవాడు ఉంటే ఈ సంసారం వ్యవహారం అంటున్నారు ఆ నేను అనేవాడు నిద్రలో లేడు బాగుంది వాడు అలానే ఉంచేసేదానికి ఏమిటి మార్గం ఏమీ లేదు నువ్వు పడుకున్నప్పుడు చెప్పి మీ ఆవిడికి పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని ఒక్కటేసే మనం ఇంకా లేవు అదొక్కటే మార్గం చస్తామండి అదే అయితే ఇంకా చచ్చేదాకా దీనికి నివృత్తి లేదంటారా ఉంది ఎలాగా జ్ఞానాభ్యాసాద్వి నిర్మలం అయ్యా మార్గం దీనికి జ్ఞానం దీనికి మార్గం ఆ నేను అనేవాడు లేస్తాడు లేచినప్పుడు నువ్వు విచారణ మొదలెట్టు రే ఒక్కసారి కళ్ళు మూసుకుంది బా ఏమీ లేదా వీడు పొడుచుకొచ్చాడా లేచుకొచ్చాడ ఇలాగా ఇలా పైకి లేచాడా వీడు లేచిన వాడు తిన్నగా ఉండా ఇక్కడ లోపల ప్రశాంతంగా కూర్చోడా అన్నిటినీ చుట్టబెట్టుకుంటున్నాడు అన్నిటినీ కలిపేసుకుంటున్నాడు అన్నిటిని శుభ్రంగా ఓ కలదొక్కేస్తున్నాడా తిడ్డెట్టి కలిపినట్టు కలుపుకుంటున్నాడా నేను మనస్సు నేను బుద్ధి నేను ఇంద్రియాలు నేను చిత్త నేను ప్రాణం నేను కిడ్నీ నేను హార్ట్ నేను అది నేను ఇది అది అనుకుంటూ అన్నీ అనుకుని నాది పేరు నాది రూపం నాది అనుకుని ప్రపంచంలోకి వచ్చాడా నా బీరువా నా ఇల్లు నా కారు నా వ్యాపకం నా ఉద్యోగం నా స్థితి నా హోదా నా పరిస్థితి అన్నీ అనుకుంటున్నాడా ఇవన్నిటినీ నెత్తి మీద ఒక్కొక్క ఫైలు మోటెట్టుకుని ఇలా ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి చూసారా పూర్వం రోజుల్లో పాలమ్మేవారు లేకపోతే నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటే చిన్న దాని మీద ఒకటి దాని మీద ఒకటి దాని మీద ఒకటి సంకని ఒకటి సంకన ఒకటి పెట్టుకుని నడిచేవాళ్ళు అలాగనే వీడు కూడా అంతే ఉదయం లేచింది వాడు తిన్నగా ఉండకుండా అన్నిటినీ నెత్తి నెట్టేసుకుంటున్నాడు తిరుగుతున్నాడు అనమాట రోజంతా ఇలా తిరుగుతున్నాడా శ్రద్ధగా ఈ బరువంతా రాత్రి అయితే దింపుతున్నాడా మళ్ళీ ఉదయం అయితే ఎత్తుకుంటున్నాడా వీడిని ఒక్కసారి మనం పట్టుకోవాలి పట్టుకుంటే విచారణ మొదలవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి వాడిని మీరే పట్టుకోవాలి ఇస్తమా నేను వచ్చి పట్టివ్వలేను మీకు చెప్పగలనే పట్టుకోండి అని మీరే పట్టుకోవాలి ఎందుకని వాడెవరు మీరు మీరై ఉన్నారు వాడు కాబట్టి ఎవరు పట్టుకోవాలి మీరే గుర్తుపెట్టుకోండి మీరు ప్రయత్నించాలి అందుకనే ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో గురువు ప్రబోధం ఎంత ముఖ్యమో శిష్యుడి యొక్క నిష్ట ఆ సాధన అంత ముఖ్యం సాధన అంటే ఏదో కాదు ఇది సాధన ఆత్మసాధన ఆధ్యాత్మిక సాధన ఆత్మానం అధికృత్యయో వర్తతే బాగా ఆలోచించండి ఇది సాధన ఇది మొదలెట్టండి ఇప్పుడు ఆ నేను అనేవాడు ఎప్పుడు లేస్తున్నాడు ఆ లేచే ప్రదేశం ఏంటి వాడు ఎలా లేస్తున్నాడు వాడిని పట్టుకోండి సాధన మొదలెట్టండి విచారణ మొదలెట్టండి లేచ అన్ని గందరగోళాలు చేస్తున్నాడు పడిపోతున్నాడు శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏకైకలు పకపకలు ఏడుపులు ఏడవడం పొడబబ్బలు ఏడిపించడం కోలెట్టడం అన్ని ఎన్ని విచిత్ర ఒక సినిమాలో రెండున్నర గంటలు ఎన్ని చూపిస్తారో మొత్తం మనం పన్నెండు గంటలో పదిహేను గంటలో పద్దెనిమిది గంటలో మేలుకున్నంత అంత పెద్ద సినిమా సృష్టించుకుంటున్నాం సినిమా అంతా అయిపోయిన తర్వాత తెల్ల స్క్రీన్ ఎలా ఉంటుందో మన ఆఖరి నిద్రపోయిన తర్వాత అలా ఉంటున్నాం అంతే అంత సృష్టి అయిపోయింది మొత్తం అంత వ్యవహారం అయిపోయింది శుద్ధమైన ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో అలా పడున్నాం మనం మళ్ళీ సృష్టించుకుంటున్నాం ఆ నేనెవడండి అజ్ఞాన కలుష జీవ అజ్ఞానం చేత కలుషమైనటువంటి వాడు జీవుడు ఎలా ఉన్నాడు వాడి స్వరూపాన్ని వాడు గుర్తించలేకపోతున్నాడు వాడి యార్థాన్ని వాడు గుర్తించలేకపోతున్నాడు ఎందుకని అజ్ఞానం బాగా ఆలోచించండి మనం అంటాం ఏమండి ఆ వైట్ షర్ట్ ఆయన్ని పిలవండి అని అంటాం ఎందుకని వైట్ షర్ట్ తొడుక్కున్నాడు కనుక ఇప్పుడు ఆ నేను అనేవాడు ఏ షర్ట్ తొడుక్కున్నాడు అజ్ఞానం కాబట్టి మనల్ని శాస్త్రం ఉంటుంది అజ్ఞాని అనే శబ్దం వాడుతుంది ఎందుకని అజ్ఞానం అనేది చొక్కా తొడుక్కున్నా మనకి ఏం పేరు బ్లూ షర్టు అని పిలువని ఎలాగంటున్నామో లోకల్గా శాస్త్రం మనల్ని అంటుంది బ్లూ షర్టు ఎర్ర షర్ట్గా అదరప్పించివాడా అజ్ఞాని అర్థమైందా ఏమండి స్వామీజీ ఇప్పుడు అజ్ఞానం పోవాలంటే ఎలాగా జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం ఏ మలమైతే అజ్ఞానం వల్ల అంటిందో ఏ స్వరూపమైతే అజ్ఞానం వల్ల చూడలేక నిజము కనుమరుగయ్యి అయథార్థము అబద్ధము అసత్యము వెలుగులోకి వచ్చి అదే రాజ్యం మేలుతుందో దాన్ని మనం పోంగొట్టాలంటే ఏం చేయాలి చెప్పండి జ్ఞానం కావాలి చీకట్లో మనం గదిలోకి వెళ్ళాం బాగా ఆలోచించండి ఏమిటోనండి ఎవడో ఉన్నాడండి బాబు అక్కడ వాడు ఎవడో మాట్లాడలేదు ఏమండి ఎవరండి ఎవడక్కడ ఎవరంటే మాటలు రావట్లేదు కదులుతూ ఉందనమాట బాగా వినండి ఏముండో మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరండి అక్కడ నిలబడున్నారు దాక్కున్నారు చెప్పండి అంటున్నాడు వీడి కళ్ళు కనపడట్లేదు మసగ్గా ఉంది చీకటిగా ఉంది కదులుతో ఉన్నాడనమాట చూశాడు చూశాడు చూశాడు సరే అంతా తడువుకున్నాడు నీకు భయం పుట్టింది భ్రాంతి పుట్టింది ఇబ్బందులు ఫీల్ అయిపోతున్నాడు వణుకుతున్నాడు వాడు ఎప్పుడొచ్చి ఏ కర్ర బుర్ర మీద కొట్టేసి వీడు ఏం చేస్తాడు అర్థం కావట్లేదు వీడు ఏ దొంగో ఏం పట్టుకుపోవడానికి వచ్చాడో చంపేస్తాడేమో బీతరిల్లిపోతున్నాడు చీకటిగా ఉంది వెంటనే పట్టుకోగానే ఏం చేశాడు తెలిసింది టార్చ్ లెట్ దొరికింది ఇలా వెంటనే తీసి వేశాడు వేస్తే ఏమీ లేదు అక్కడ అక్కడ ఒక పెద్ద హ్యాంగర్ పూర్వం రోజుల్లో ఉంటుంది సార్ అంటే నిలబెట్టిన దానికి వీడి పంచ తీశాడు అది ఒక మనిషి ఆకారంలో ఇలా ఉంది అది గాలికి ఇలా ఇలా ఊగుతూ ఉంది చీకట్లో లేని మనిషిని ఒక వస్త్రం ఆచ్ఛాదితమైనటువంటి ఒక చెక్కకి దానికి మనిషిని ఆపాదించాడా వాడిని దొంగ అనేసుకున్నాడా వాడొచ్చి నా బుర్ర పగలగొట్టేస్తాడనుకున్నాడా నేను చచ్చిపోతాననుకుని ఏడుస్తున్నాడా ఇన్ని క్రియలు దేనివల్ల వచ్చింది అజ్ఞాన కలుషంజీవం అసలు ఏమీ శుద్ధమైన చైతన్యమా నేను స్వామీజీని లేకపోతే నేను సుబ్బారావుని ఇదిగో నా పెళ్ళం అప్పలమ్మ ఇంకా అది లేకపోతే నాకు బతుకులేదు ఇదిగో నా పిల్లలు వీళ్ళు లేకపోతే అసలు నాకు మనుగడే లేదు ఇదిగో నా ఆస్తి నా పాస్తి అసలు నా ఇల్లు నా డబ్బు నా వ్యాపకం ఇది లేకపోతే నాకు బ్రతికే లేదు ఇవన్నీ ఎప్పుడూ అజ్ఞాన కలుషం జీవం సరే నిజమా అన్నీ వదిలేసిపోతున్నాడు వాడు హాయిగా ఎలాగా శంకర్లు ఇక్కడ సునిశ్చితంగా ఇస్తున్నారు మరి ఏవండి మరి జ్ఞానం వస్తే ఈ అజ్ఞానం పోతుందండి అరే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుందా ఇన్ని మాటలు లేవు జ్ఞానం రావడమే అజ్ఞానం పోవడం అంతే రెండు జరగదు అక్కడ ఒకటే ఒక్కటే చీకటిగా ఉందండి ఇలా లైట్ వేయగానే చీకటి పోతుందండి లైటు వేయగానే చీకటి పోతుంది కాదు లైటు రావడమే చీకటి పోవడం అని అర్థం అంటే రెండు ఒక్క క్షణ క్షణం కూడా సమయం కాదు ఆ క్రియ జరిగిపోతుందంటే ఆ క్రియ వెంటనే దాన్ని యుగపత్ అంటారు సంస్కృతిలో అంటే అటు వన్స్ సైమల్టేనియస్కి అంటే ఇంకా దానికి కాల వ్యవధి ఉండదు లైట్ వెలిగింది అంటే చీకటి పోవడానికి లైట్ వెలగడానికి మధ్య కాలం చెప్పండి ఎంతో ప్రకాశం రావడానికి చీకటి పోవడానికి వచ్చేసింది ప్రకాశం ఇప్పుడు చీకటి పోయిందనుకోండి ఈ ప్రకాశానికి చీకటికి మధ్య వ్యవధి ఏంటి లేదు ఎందుకండి అలాగా ఎస్ ప్రకాశం యొక్క అభావమే చీకటి వినండి వెలుతురు లేకపోవడమే చీకటి అనేది అంతేగాని చీకటి వేరే ఉనికి లేదు సుమా చీకటికి ఏదైనా ఉనికి ఉందా లేదు వెలుతురు ఉందనుకోండి చీకటి ఉండదు అక్కడ చీకటి ఉంది అనంటే అర్థం ఏంటి వెలుతురు లేదని అర్థం అందుకనే కాలవ్యవధి లేదు చీకటికి వెలుతురికి మధ్యలో ఆ కాలవ్యవధి అనేది లేదు స్వామీజీ వచ్చిన తర్వాత అండి ప్రవచనం మొదలవుతుందండి అంటే నేను రావడం వచ్చి కూర్చోవడం ఆ తర్వాత ప్రవచనం మొదలెట్టడం అని ఉంటుంది కానీ ఇలాగ వెలుతురు రావడం వెలుతురు వచ్చిన తర్వాత చీకటి పోతుందండి ఉండదు అది రావడం వచ్చిన తరువాత ఇన్ని వాతలు పెట్టక్కర్లేదు ప్రకాశమే చీకటిని నాశనం చేసేసింది యుగపట్ అలాగని ఇక్కడ కూడా శాస్త్రం అంటుంది జ్ఞానమే అజ్ఞానం పోయిందంటే జ్ఞానం అనే ఉనికి అక్కడ సంభవించిందా అజ్ఞానం లేదు ఇంకంతే మనం ఇన్ని వింటున్నా తత్వబోధ విన్నారు ఆత్మబోధ విందా నిజంగా స్వామీజీని చాలామంది మాట్లాడారు నేను అన్నీ వింటున్నారు ఇంకా పోవట్లేదంటే జ్ఞానం సిద్ధించలేదు అదే అది మనకు బాగా అర్థమవుతుంది అదే స్వామిజీ ఇన్ని చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ నిజమట్టు కరెక్ట్ అండి కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జలం కథకరేణువత్ ఆయన అంటారు ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నారు మురికి పట్టినటువంటి బాగా చూడండి మురికి ఆ నీళ్లు గిన్ని నిండా ఉంది ఇప్పుడు మనం ఆ నీళ్లు తాగాలి శుద్ధం అవ్వాలి తాగలేం వండుకోలేం ఏం చేస్తామని అంటే మనం కథక రేడు అంటే ఇండిగ బిక్క యాలం అంటారు ఇంగ్లీష్లో దాన్ని యాలం నట్ అంటే కథక అంటే ఇండిగ బిక్క అంటారు కదా ఇటువైపు చిల్లగింజ అంటారు ఇండిగ బిక్క అంటారు దాన్ని తీసుకొచ్చి దాన్ని బాగా నూరి ఆ పొడి తీసి ఆ నీళ్ళల్లో వేసామనుకోండి ఆ మురికి ఉన్నటువంటి నీళ్లలో ఆ పాత్రలో ఈ రేణువులు ఏం చేస్తారు తెలుసా మనం వేసిన రేణువులు నిజంగా చెప్పాలంటే ఇది మురికే మీరు కాల్సి రోజు ఏమండి ఈ ఇండికి బిక్క ఎంత మంచిదో మీకు తెలియదండి మొత్తం ఉరికిని పోగొడుతుందని మీరు ఫిల్టర్ వాటర్ పట్టుకుని గ్లాసులో ఇండికి బిక్కి పొడి కలుపుకొని తాగుతారా తాగరు అది మురికే కానీ గుర్తుపెట్టి అది మనం తాగం కానీ ఆ ఇండికి బిక్క దేనికి పనిచేస్తుంది శుద్ధమైన నీళ్లకు అక్కరలేదు సుమ ప్యూర్గా మినరల్ వాటర్ ఉందనుకోండి దాంట్లో ఇంటికి బిక్కు కలుపుకుని ఏం తాగట్టకలేదు ఇంటికి మురికిని పోగొడుతుందండి కాబట్టి ప్యూర్గా ఉన్నా తెలియదు కదండి ఎక్కడో చోట ఉంటుందేమో అని ఇంటికి పొడి రోజు ఇంత ఏదో ఏదో త్రిపలాచూరణం వేసుకున్నట్టు వేసుకుని కలుపుకుంటా అవుతారా తాగరు బాగా మురికి పట్టి కలుషితమైనటువంటి నీళ్లలో ఆ ఇంటికి బిక్క వేయగానే ఏమవుతుందో తెలుసండి ఆ రేణువులు ఏం చేస్తాయంటే మురికి వ్యాపించి ఉన్నటువంటి ఆ నీళ్ళలో ఈ రేణువులంతా వ్యాపించి అది కూడా వెళ్ళిపోయి ఆ మురికినంతా ఏకత్రీకృతం చేస్తాం అంటే సెంట్రలైజ్ చేస్తుంది ఒక దగ్గరికి తీసుకొస్తుంది అది కూడా మురికితో పాటు వచ్చేస్తుంది వచ్చి ఏం చేస్తుంది తెలుసండి మురికిని తీసుకుని అది కిందకి వెళ్ళిపోతుంది మనకు స్వచ్ఛమైన నీళ్లను వదిలేస్తుంది పైకి ఇక్కడ బాగా వినండి ఈ ఉపమానం ఎంత గొప్ప ఉపమానమో సూక్ష్మ శంకరులంటే ఉపమా కాళిదాసస్య అంటాం కదా అసలు కాళిదాసుడు కూడా శంకరులకి పాదదాసుడే అనిపిస్తుంది నాకు ఒక రకంగా అంత ఉపమానాలు వాడతారు శంకరు అంత మహా మహా మహాశక్తి శంకరుల యొక్క బుద్ధి అసలు శంకర శంకరో సాక్షాత్ ఆయన ఆయనే కాళికి దాసుడు ఆ కాళికి భర్తేవుడు శంకరుడు ఆ శంకరుడే ఈయన కాబట్టి కాళిదాసుడి కంటే గొప్పవాడేన ఈయన అందులో ఏం లేదు ఆయన వాడిని ఉపమానం చూడండి కథకరేణువులు మురికి మురికినంతా కూడా ఏకత్రీకృతం చేసి కిందకి తీసుకెళ్ళిపోతుంది ఏమవుతుంది తెలిసింది ఆ ప్రక్రియలో మురికినే కాకుండా తాను కూడా మురికితో పాటు కిందకి వెళ్ళిపోతుంది పైన స్వచ్ఛమైన నీళ్లు ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసండి నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను బాగా వినండి మనం ఒక చితి పేర్చాం చనిపోయారు చితి వెలిగిస్తున్నాం మనం ఒక కర్ర పళ్ళు మనకు దానికి బట్ట చుట్టి నెయ్యి అని వేసి అన్నీ వేసి వెలిగిస్తారు కర్పూరం పెట్టి ఆ కర్ర వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం తిరిగి ప్రదక్షిణం చేసి ఆ చితిని వెలిగిస్తాం బాగా ఆలోచించింది వెలిగించిన తర్వాత ఆ కర్ర పొలను పట్టుకుని ఇంటికి వస్తావా చితిని వెలిగించిన కర్రను పట్టుకుని ఇంటికి ఏం చేస్తాం దాంట్లోనే పడేసి దండం పెట్టేసి వస్తాం ఎందుకు ఈ కర్ర చితిని వెలిగించడానికి పనిచేసింది కానీ దీంతో నాకు ప్రయోజనం లేదు కాదు వెలిగిపోయిందిగా అవతల పాడేసి రావడం అలాగనే శంకర్లు అంటున్నారు ఇక్కడ జ్ఞానం కూడా నాకు కావాలి ఎందుకు అజ్ఞానం ఉంది కనుక బాగా ఆలోచించండి ఒక్కసారి ఈ జ్ఞానం లోపలికి వెళ్ళి ఎవరి వల్ల వెళ్ళాలి సద్గురువు సన్నిధిలో కూర్చుని శాస్త్రాన్ని మనం శ్రవణం చేస్తూ దానికంటే పూర్వభూమికగా శమ దమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధానం ముముక్షుత్వం ఇవన్నీ పంటలు పండించుకుంటూ అర్హత కలిగి అంతఃకరణ శుద్ధి కలిగి అధికారిత్వం కలిగి నిర్మలమైనటువంటి హృదయంతో సద్గురు యొక్క సన్నిధిలోకి వెళ్ళామనుకోండి అంటే నన్ను ఎప్పుడూ అడిగేవాడు ఒక ఏమండి ఆ అంతఃకరణ శుద్ధి ఆ ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటండి అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏంటంటే ఒక పెద్ద దీపపు కుందు పెట్టారు వెలుగుతూ ఉంది చక్కగా దీపం మా ఇంటికి కూడా దీపం ఉంటే బాగుంటుంది చీకటిగా ఉంది నేనేం చేశానంటే ఒట్టి చేతులతో వచ్చి నిలబడ్డాను ఆ దీపం ఏం చేస్తుంది నేనేం ఏ వేలిట్టు పట్టుకెళ్ళగలను వేలిలా కాల్చి పట్టగలగలను దీపాన్ని పట్టుకెళ్ళాను అదే నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక ప్రమిద అందులో ఆవు అందులో ఒత్తి అంతా చక్కగా నాంచి చక్కగా పెట్టి పేడినటువంటి ఒత్తి హాయిగా అన్నీ రెడీగా పట్టుకొచ్చాను అనుకోండి ఆ దీపం దగ్గరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయనుకోండి దీపం దగ్గరలా పెట్టగానే దీపం వంటుకుంటుంది పట్టుకెళ్ళచ్చు దట్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ ఆ ప్రిపేర్నెస్ మనం ఇంకా ఏమండి స్వామీజీల దగ్గర చాలామంది దగ్గరికి వెళ్ళామండి ప్రవచనాలన్నీ వింటున్నామండి లోపలేం కావట్లేదని అంటే మీరు ఇంకా ప్రమిదిని అవుని ఒత్తిని ఇంకా సిద్ధం చేసుకుని వెళ్ళట్లేదండి అది అది సిద్ధమై ఉంటే దీపం అక్కడ అంటుకుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి జ్ఞాన విషయాన్ని వినడం ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆ అంతఃకరణ శుద్ధి అంతకంటే ముఖ్యం అందుకనే వేమన చిత్తశుద్ధి లేని శివ పూజ అంటే చిత్తశుద్ధి లేని అంటే అక్కడ అర్థమేంటే చిత్తశుద్ధిని కోరుకోకుండా నువ్వు ఏవేవో కోరుకుని శివ చేస్తే ప్రయోజనం ఏమిట్రా అని అర్థం నువ్వు శివుడికి ఎదురుగుండా కూర్చుని ఏం కోరుకోవాలి పరమేశ్వర ఈరోజొకటి కోరుకుంటాను రేపు ఇంకొకటి కోరుకుంటాను ఈ కోరికలకి హద్దు పొద్దు ఏమీ లేదు ఇచ్చేవాడుంటే పుచ్చుకునేవాడు ఏంటండి లోకల్లో ఓ తేరకొస్తే ఎవడికి పినాయిలైనా తాగేస్తాం మనం ఫ్రీగా వస్తే పనికిమాల వస్తువైనా తేరకిస్తే అనుకోండి తేరకంటే ఉరికినిస్తే అపనంగా పట్టుకుపోతామని అలాంటిది మన స్థితి ఎందుకని అజ్ఞానం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి సాలి ఏం చేస్తుంది వస్తుంది ఇక్కడ మళ్ళీ ఓ గూడు చుట్టేసుకుంటుంది అలాగ చుట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి సాలి చావుకి అది చుట్టుకునే గూడే కారణం మనకు మన నాశనానికి మనం పెంచుకుపోయే అజ్ఞానమే మనకు కారణం బంధమంటే వేరేదో కాదు సాలి పూరుగుని చూడండి బయటికి రానివ్వకుండా చేసేది ఏంటి ఆ గుడే అది ఎంతో చాకచెక్కెంతో నిర్మించుకుంటుంది నా అంత తెలివి ఎవరికీ లేదు ఈ లోకంలోని అదే గూట్లో చేస్తుంది అది ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ శంకర్లు ఒక్కసారి ఏ అజ్ఞానమైతే లోపలుందో ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయాలంటే నాకు సద్గురువు యొక్క సన్నిధి కావాలి ఆ సద్గురువు కూడా శాంతో దాంతో ఉపరత ఆ సద్గురువు ఎలా ఉండాలి ప్రశాంతమైనటువంటి స్వరూపం ప్రసన్న చేత అందుకనే వివేక శంకరులు గురువు యొక్క స్థితిని చెప్తూ ప్రశాంత చిత్తాయ సమాహితాయ గొప్పగా చెప్తారండి శంకర్లు గురు గురువు ఎలా ఉంటాడు ప్రశాంత చిత్తాయ సమాహితాయ ఎలా ఉంటాడండి గురువు అనంటే ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు సమాహిత మనస్కుడు అంటే సమాహితమనంటే సమ్యక్ ఆహితాయ ఆసమంతాహితాయ కూడా సమన్వయం చేసుకుని నిరంతరం ఆ బ్రహ్మస్థితిని బ్రాహ్మీస్థితిని బ్రహ్మ పదార్థాన్నే అనుభూతి పొందుతూ ఉన్నటువంటి వాడు బాగా ఆలోచించింది ఆ స్థితిలో ఉన్నవాడు వారు గురు ఆ గురువు సన్నిధికి మనం వెళ్ళాం బాగుంటుంది నో డౌట్ ఏదో తేడాగా ఉంటుంది కానీ మనం ప్రిపేర్డ్గా లేకుండా వెళ్ళామనుకోండి అక్కడున్నంతసేపు బాగుంటుంది తర్వాత బయటికి రాగానే మళ్ళీ కథ మామూలే షరా మామూలే ఎందుకని లోపల ప్రిపరేషన్ లేదు కనుక ఒట్టి చేతులతో దీపం దగ్గరికి వెళ్ళి దీపం తెచ్చుకుందామని వెళితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే కాబట్టి ఆంతరంగిక పరిణతి ఆ భావశుద్ధి ముఖ్యం నేను ఎప్పుడూ దాన్నే స్ట్రెస్ చేస్తాను మానసిక పరిపక్వత బుద్ధిలో ఆ కృతనిశ్చయం ఆ అంతరంగ శుద్ధం అది ఉంటే గురువు సన్నిధిలో కూర్చుంటే ఒక్క వాక్యం చాలు అందుకనే శంకర్లు అంటారు ఇన్ని తత్వమసి చాలు అయిపోయింది మీకంతే ఆ ప్రిపేర్నెస్ లేకుండా ఎన్ని సంవత్సరాలు వింటున్నా ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా లేకపోతే ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి మీలో మొదలవ్వాలి ఆ సాధన ప్రారంభించాలి ఆంతరంగికంగా మీలో ఆ స్థితి మొదలవ్వాలి ఆ తృష్ణ బయలుదేరాలి ఆ జిజ్ఞాస బయలుదేరాలి అది మొదలైందనంటే ఇంకా ఇంకేం అక్కర్లేదండి ఇంకా మిగతా చూసుకుంటుంది గుర్తుపెట్టుకోండి పెద్ద గడ్డి మేటు ఒక చిన్న అగ్గి వేస్తారనుకోండి ఆ పొల చూసుకుంటుంది ఇంకది అర్థమైంది ఇంకా మనం ఏం చేయక్కర్లేదు మంచి ఎండాకాలం గడ్డి కూడా పిలపల పిలపల్ల ఆడుతుంది తడి లేదు ఎక్కడ లేదు ఓ పది ఎకరాల నుంచి తీసుకొచ్చారు గడ్డి పెద్ద మేటేశారు మీకు అక్కర్లేదు ఏం చేయాలి ఒక అగ్గిపుల్ల తీసేస్తే చాలా చూసుకుంటే మీరు ఇంటికి వచ్చారు ఇంకా హాయిగా మనం ఉండాలి అక్కడ అలాగనే మీరు సాధన ఒక్కసారి మొదలుపెట్టి సాధన అంటే ఎక్కడ మొదలెట్టాలి ఏమిటి సాధన ఇవన్నీ బాహ్య సాధనలు ఉపవాసము వ్రతము జపము తీర్థాటన గుడికి వెళ్ళడం సాధుస సాధు సందర్శనము దానము యజ్ఞము ఇవన్నీ బాహ్య సాధనలు ఆధ్యాత్మికంగా ఆంతరంగిక సాధన ఇదంతా కావాలి కానీ వీటికన్నా అతి ముఖ్యమైనది ఏంటి నేను వాడి దగ్గరికి నిలబడి మొదలెట్టండి సాధన అక్కడి నుంచి మొదలెట్టండి అది పాయింట్ బిగినింగ్ పాయింట్ సాధనకి అంతేగాని ఇవన్నీ కాదు ఇది చర్మం బయట చేసుకునేవి కాదు చర్మం లోపలికి వెళ్ళి మొదలెట్టండి సాధన ఇప్పుడు మనం బాహ్య సాధనలు చేస్తున్నాం చర్మం బయటవన్నీ చేస్తున్నాం మర్మాన్ని వదిలేస్తున్నాం చర్మాన్ని పట్టుకుంటున్నాం అది లోపలుంది మర్మం పశ్చిద్ర ప్రత్యగాత్మానమైత్ ఆవృత్త చచ్చుహు అమృతత్వమిచ్చని ఆ అంతర్ముఖత చెంది ఒక్కసారి మీరు మనస్సుని లోపల పెట్టి అరే ఆ నేను ఎలా పుడుతుంది ఉదయాన్నే ఎలా లేస్తున్నాడు లేచివాడి ఈ తాదాత్మ్యాలు ఎందుకు చెందుతున్నాడు ఇవన్నీ ఎందుకు ఆపాదించుకుంటున్నాడు ఎందుకు ఈ గిరగిరగిరగిరా తిరిగేస్తున్నాడు ఏమిటి హోరు ఈ పోరు ఏమిటి ఆరాటం పోరాటం ఏమిటి అసలు గందరగోళం రాత్రి అన్ని అన్నిటినీ అన్నీ తగిలించుకుంటున్నాడా రాత్రి అయితే అన్నీ వదిలించుకుంటున్నాడా అసలు ఏంటి నాటకం ఏంటి బూటకం ఏంటి ఈ ఆటలేంటి ఒక్కసారి ఆ నేను అనే దగ్గరికి నిలబడ్డారనుకోండి వాడికి అర్థమైపోతుంది ఎవరే నేను దొరికిపోయాను రా బాగా చూడండి పిల్లాడు మనకు దొరకనంత వాడు తప్పులు చేస్తుంటాడు పట్టుకున్నాం అనుకోండి సారీ మమ్మీ అంట అంతే ఆ నేను కూడా అలా అంటాడు కానీ వెంటనే నమ్మేకండి సుమా అయిపోయింది నేను ఇంకా ఆత్మజ్ఞాన్ని అయిపోయాను వాడు చూస్తాడు మళ్ళీ వెనక నుంచి పెడుతుంటాడు కన్నం ఈసారి పెట్టే కన్నం మనం పట్టించుకోలేం మనం తట్టుకోలేం అంత పెద్దది పెడతాడు కాబట్టి వాడు స్వామీజీ నేను దొరికిపోయాడండి అయిపోయింది అడి పని ఇవన్నీ మాటలు ఇవన్నీ పనికి రాయి మొదలు పెట్టడమే సాధన అక్కడి నుంచి వెళ్ళాలి అర్థమైందా బాగా ఆలోచించి ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేసే ఈ కేవలం ఉపాయం ఒక జ్ఞానానికి ఉంది అందుకనే కృష్ణుడు అంటాడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అర్థమైందే బాగా ఆలోచించండి మూడు స్థాయిలు ఉన్నాయి ఇక్కడ స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది జపం చేస్తే మనస్సు శుద్ధవుతుంది కానీ జీవుడు శుద్ధి అయ్యి దేవుడు అవ్వడానికి ఏమిటి మార్గం జ్ఞానమే ఇంత వేరేది లేదు కానీ ఈ మూడింటిలో గొప్పతనం ఏం తెలుసంది స్నానం చేసినటువంటి శరీరం రేపు మళ్ళీ మురికి పడుతుంది మళ్ళీ స్నానం చేయాలి జపంతో శుద్ధి అయిన మనస్సు మళ్ళీ మురికి పడుతుంది విషయవాసన వల్ల మళ్ళీ జపం చేస్తూ ఉండాలి కానీ ఒక్కసారి జ్ఞానం కలిగి జీవుడు దేవుడైన తర్వాత ఇక మళ్ళీ యద్గత్వాన నివర్తంతే తరమమ్మ కాబట్టి కృష్ణుడు అంటున్నాడు అర్జున ఇది మళ్ళీ మళ్ళీ జీవితకాలం చేయక్కర్లేదు ఒక్కసారి ఆ జ్ఞానం సిద్ధించిందా ఇంకా అయిపోయిందంతా నీకు ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోక్కర్లేదు అందుకనే జ్ఞానం పవిత్రమైనది పరమ పవిత్రమైనది అత్యంత పరమ పావనమైనది జ్ఞానం ఎందుకనంటే పునరభ్యాసం లేదు జ్ఞానానికి జపం రోజు చేస్తూ ఉండాలి స్నానం రోజు చేస్తూ ఉండాలి ఎంతకాలం అండి ఎన్ని రోజులు స్నానం చేస్తారండి అని అడుగుతారా అడగరు ఎన్ని రోజులు పళ్ళు తోముకోవాలి స్వామిజీ ఎన్ని రోజులు స్నానం చేయాలండి అడగం కదా పడుకుంటామంటే ఉదయం లేస్తే పళ్ళు తోముకోవాలి స్నానం చేయాలి ఇది ఏమన్నా అడిగి చేస్తున్నావా లేచి వెంటనే బాత్రూమ్ పరిగెడుతున్నాం పళ్ళు తోముకుంటున్నావు స్నానం చేసుకుంటున్నాం అలాగని స్నానం చేసిన వెంటనే నువ్వు చేయవలసిన పని బట్ట జపం చేయడం ఎందుకని మనస్సు కూడా మలినపడింది ఆ వ్యవహారాలు చేసి చేసి అందులో అసత్యమో సత్యమో ధర్మమో అధర్మమో న్యాయమో అన్యాయమో జ్ఞానంతోటో అజ్ఞానంతోటో చేసిన ఈ కృత్యాల వల్ల మనస్సు కలుషితమైంది ఆ మనస్సులో ఉండేటువంటి మలాన్ని తొలగించుకోవాలంటే జపమే మార్గం ఇంకో మార్గం లేదు మనోమాలిన్యం తొలగాలి కానీ గుర్తుపెట్టుకోండి జీవుడు కూడా అజ్ఞాన కలుషం జీవం అజ్ఞానం చేత కలుషితమైనాడు కదా జీవుడు బాగా ఆలోచించండి ఇప్పుడు ఆ జీవుణ్ణి ఆ అజ్ఞానం తొలగించాలంటే సాధన ఏంటి జ్ఞానాభ్యాసాద్విని మలం జ్ఞానంతో జీవత్వం పోయింది బాగా ఆలోచించండి ఎందుకు జ్ఞానం గొప్పదంటే ఇంకొక స్థాయిలో ఆలోచిస్తే నీళ్లు పోసుకున్నాం శరీరంలో ఉండే మురికిని తీసుకొని నీళ్లు వెళ్ళిపోయింది కానీ శరీరం అలా ఉండిపోయింది బాగా ఆలోచించండి ప్యూర్గా ఉంది ఇప్పుడు జపం చేసాం మనస్సులో ఉండే మలం పోయింది కానీ మనస్సు ఉంది కానీ గుర్తుపెట్టుకోండి జ్ఞాన సాధన ఎలాంటి తెలుసా జ్ఞానాన్ని పొందిన తర్వాత అజ్ఞానం పోతుంది జ్ఞానము పోతుంది జీవుడు పోతున్నాడు ఇంత జీవుడు లేడు ఎవడైపోయాడు దేవుడయ్యాడు మిగతా సాధనల్లో శరీరం ఉంటుంది స్నానం చేసిన తర్వాత జపం చేసిన తర్వాత మలం పోతే పోవచ్చు మనస్సు ఇంకా ఉంటూనే ఉంటుంది కానీ ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత అజ్ఞానం పోవడమే కాదు జీవుడు కూడా పోతున్నాడు ఏమవుతున్నాడు దేవుడు అవుతున్నాడు పరబ్రహ్మస్వరూపం ఇక మళ్ళీ జీవత్వమే లేదక్కడ అందుకనే పునరాగమనం లేదు మిగతా సాధనంలాగా జీవుడు ఉంటు వాడు దేవుణ్ణి గుర్తించాడు అనుకోండి మళ్ళీ యద్గత్వానని వర్తంతే ఆ మాట వాడడు కృష్ణుడు ఆ శబ్దం వాడాడు కృష్ణుడు అనంటే ఒక్కసారి అర్జున గ్రహిస్తే చాలు ఇంకా ఇక మళ్ళీ పునరాగమనం లేదు అన్నాడంటే జీవుడే దేవుడయ్యాడు ఎందువల్ల జ్ఞానాభ్యాసాద్వి నిర్మలం మరి ఈ జ్ఞానం ఏమైపోతుంది స్వామీజీ స్నానం చేయడానికి నీళ్లు పెట్టుకున్నాం కదా మనం ఆ నీళ్లు మన మీద కోసుకున్నాం కదా మన మురికిని తీసేసింది కదా నీళ్లు ఇప్పుడు నీళ్లు ఒంటి మీద ఉంటాయా నీళ్లు కూడా మన మురికి ఒంటి మీద అంటుకున్న మురికి మీద పడ్డ నీళ్లు మురికిని తీసుకుని అది జారిపోతుంది నీళ్లు వెళ్ళిపోతుంది మురికి వెళ్ళిపోతుంది అలాగనే జ్ఞానం అనేది దేనికయ్యనంటే లోపలున్న అజ్ఞానభూతమైనటువంటి ఆ జీవత్వాన్ని తొలగిస్తుంది ఆ జ్ఞానము పడిపోతుంది ఏముండక్కడ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచత్రజిహ్వే న్రాణనేత్రే న్యోమ భూమి న తేజోన వాయు చిదానందరూప శివోహం శివోహం ఏ అద్భుతమైన స్థితి నమే మృత్యుశంక నమే జాతి వేద పితా నైవ మాత నంధుర్ నదాత న పుత్రో న పుత్రి న శిష్యో నిష్ట చినందరూప శివోహం శివోహం సద్గురు అన్నవాడికి నేను గురువుని అనే భావం కూడా ఉండదండి వాడే సద్గురు గుర్తుపెట్టుకోండి నేను గురువుని నాకు శిష్యులు వీళ్ళంతా నా మనుషులు అనుకున్నాడా సద్గురుత్వం సిలేదు సద్గురుత్వం అంటే ఏంటనంటే సత్యానికే మేలుకున్నవాడు వాడు సద్గురువు ఇంకా సద్గురువులో నేను గురువుని నన్ను వీళ్ళందరూ నమస్కారం చేయాలి నాకు వీళ్ళు పల్లకీ ముయ్యాలి ఇవే ఉండవు వాడు సహజంగా ఉంటాడు సహజం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార కృష్ణుడు స్టేట్మెంట్ అంటే నాకు అందుకనే కృష్ణుడంటే నల్లగా ఉంటాడు ఫ్లూటు వాయిస్తాడు గోపికలతో తిరిగాడు వెన్నముద్దలు దొంగిలించాడు చీరలు పట్టుకుపోయాడు ఇవన్నీ ఏంటి నేను చేస్తాను చాచిపెట్టి కొడతాడు ఈ చేస్తే కృష్ణుడు గొప్పవాడు కాదండి ఇవన్నీ ఊరికి ఆ నీళ్ళలో గోళ్ళన్నీ పెట్టుకుని కృష్ణుడు గొప్పవాడండి నందల అలా గోపీలో అలా వీణాపాలా కాలా అనుకుంటూ కూర్చోకండి బోధించిన గీతామృతం ఒక్కొక్క వాక్యం అద్భుతమైన వాక్యం ఎలా ఉంటాడు గురు అనంటే జ్ఞాని ఎలా ఉంటాడు ముక్త సంగ సమాచర సహజం కర్మ కౌంతేయ జీవత్వంతో అహంకృతంతో భోక్తృత్వంతో కర్తృత్వంతో ఉండదంకక్కడ సహజం కర్మ కౌంతేయ గాలి వస్తే చెట్టు ఎలా ఊగుతుందో అలాగే నీ శరీరం కూడా కర్మలు చేస్తుంది ఎందుకని అవసరం ప్రకృతిలో ఉన్నాడు కనుక ప్రాకృతికమైనటువంటి కొన్ని చర్యలు వచ్చినప్పుడు ఆ చర్యలకు అనుగుణంగా స్పందించి కర్మలు చేస్తాడు వాడు లేడు ఎక్కడింటే చెట్టు అనుకుంటుందా నేను ఊగాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక సార్లు అటు ఇటు ఊపాలి నా కొమ్మలు రెమ్మలనిట్టి ఊపి చూపించాలి మా యజమానికని అనుకుంటుందే అనుకోదు గాలి వీచిందనుకోండి చెట్టు కొమ్మలన్నీ ఊగుతాయి అలా ఊగుతుంది గాలి స్తంభించిందనుకోండి చెట్టు నిలబడి ఉంటుంది ఎందుకని ప్రకృతి ఆ సహజం కర్మ ఇది కూడా అంతే కాబట్టి జ్ఞానం కూడా పడిపోతుంది ఇతనేమవుతున్నాడు స్వరూప స్థితిని పొందుతున్నాడు స్వామిజీ చాలా బాగుందండి నిజమే మంచి చాలా అర్థమైంది కానీ ప్రపంచం ఉంది కదా ఏదో చూడండి ఇలా కళ్ళు చూస్తే ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ ఏంటండి ఆహా ఉంది కదా వేపు చూద్దాం